అసంగము అనేటువంటి శబ్దానికి కొంచెం తెలుసుకోండి సంగము అంటే సంబంధము అసంగం అంటే సంబంధము లేనిది ఎవరు ఆత్మ ఆత్మకు దేనితో సంబంధం లేదు సంబంధము రెండు ప్రకారాలుగా ఉంటుంది సంయోగ సంబంధము సమవాయ సంబంధము అని ప్రకారంగా ఉంటుంది ఏ విధంగా కార్యము కారణానికి సంబంధం ఉంది ఎందుకంటే కారణం లేకుండా కార్యము ఉండదు కార్యంలో కారణము అనిశ్చితమై ఉంది కాబట్టి కార్యకారణాలకు సంబంధం ఉంది ఇది ఏ విధమైన సంబంధము అని అంటే సంబంధము అంటారు దానికి అంటే అయుధ సిద్ధ పదార్థాల మధ్య ఈ సంబంధం ఉంటుంది అంటే ఒకటి లేకపోతే ఇంకొకటి ఉండదు అంటే కారణం లేకపోతే కార్యము ఉండదు ఉదాహరణకు ఒక పటము అంటే ఒక బట్టను తీసుకోండి వస్త్రమును తీసుకోండి ఆ వస్త్రమునకు కారణం ఏమిటి అంటే తంతువులు పోగులు అంటారు కదా ఆ తంతువుల చేత నిర్మించబడినటువంటిది వస్త్రము తంతువుల యొక్క కార్యము వస్త్రము వస్త్రమునకు కారణము తంతువులు వీటికి సమవాయ సంబంధం ఉంది అంటే తంతువులు లేకుండా కార్యమునకు అస్తిత్వం లేదు వస్త్రమునకు అస్తిత్వం లేదు ఆ వస్త్రం నుండి మీరు ఒక్కొక్క పోగును ఒక్కొక్క తంతువును కనుక విడదీసినట్లయితే వేరు చేసినట్లయితే అసలు వస్త్రం అనేటువంటి కార్యమే ఉండదు అక్కడ అంటే కారణం వినా కార్యం నాస్తి కారణం లేకుండా కార్యం ఉండడానికి వీల్లేదు కాబట్టి కార్యకారణాలకు సంబంధం ఉంది ఇదేం సంబంధం అంటే సమవాయ సంబంధము అంటారు ఈ సమవాయ సంబంధము ఆత్మయందు లేదు ఏ విధంగా అన్నయకులు చెప్తారు కార్యకారణం సమవాయ సంబంధం ఉంటుంది గుణము మరియు గుణియందు అంటే ద్రవ్యము మరియు గుణమునకు సమవయ సంబంధం ఉంటుంది మరి జాతి వ్యక్తికి సమవయ సంబంధం ఉంటుంది క్రియకు క్రియావాన్కు సమవాయ సంబంధం ఉంటుంది అని ఈ ప్రకారంగా వాళ్ళు సమాజ సంబంధానికి స్థలాలు చెప్పారు ఈ సమూహ సంబంధము ఆత్మకు లేదు ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఏ సమూహ సంబంధ స్థలాలు ఉన్నాయో వాటిల్లో కనుక విచారణ చేసినట్లయితే కార్యకారణానికి సమూహ సంబంధం ఉంటుంది అని చెప్పారు మరి ఆత్మ కారణమని చెప్పి జగత్తు కార్యమని చెప్పి ఈ రెండిటికి కార్యకారణ భావం చెప్పి వీటికి సమువాయ సంబంధం ఉంది అని ఒకవేళ అన్నట్లయితే విచారించినట్లయితే ఈ సమువాయ సంబంధము లేదు ఎందుకనంటే ఈ ప్రకారంగా రజ్జు నందు అయినటువంటి స్థలంలో ఆ సర్పము రజ్జు యొక్క కార్యమా అంటే రజ్జు కారణము సర్పము కార్యము అని ఈ విధంగా చెప్పడానికి వస్తుందా సర్పము కార్యమన్నప్పుడు దానికి కారణము రజువు కాదు కదా ఎందుకంటే రజువు నుండి సర్పం ఉత్పన్నమైనటువంటి ప్రసంగము ఇక్కడ మనకు అనుభవం లేదు పోనీ రజువు కాకుండా ఆ సర్పమునకు ఇంకా ఏరైనా వేరే దానికి తల్లిదండ్రులు మొదలైనటువంటి కారణాలు చెప్తావా అక్కడ అలాంటివి ఏమీ లేవు రజువు నుండి ఉత్పన్నమవుతుందా అది సంభవించదు మరి ఏమైంది ఆడా అసలు ఉత్పన్నమైందే లేదక్కడ కేవలము భ్రమ చేత రజ్జు యొక్క అజ్ఞానం చేత ప్రతీయమానం వస్తుంది కానీ వాస్తవంగా రజ్జువు కారణం కానే కాదు రజ్జువు నుండి సర్పం ఉత్పన్నమే కాలేదు అందుకని రజ్జువుకు సర్పానికి కార్యకారణ భావం చెప్పడానికి రాదు అట్లా ఆత్మ నుండి జగత్తు ఉత్పన్నమైంది అని కూడా చెప్పడానికి రాదు మరి స్వామీజీ ఉపనిషత్తుల్లోనే చెప్పబడింది కదా ఆత్మన ఆకాశ సంభూత ఆకాశా వాయువు అగ్ని అగ్ని రాప అద్భు పృథి పృథివీభ్యో ఓషధయీభ్యో యతో వాయుమాని భూతాన్ని జాయంతి జాతాన్ని జీవన్యంత విశమిసంతి తత్ విజిజ్ఞాసస్వ తద్ బ్రహ్మ అనంటూ ఉపనిషత్తు చెప్తుంది మరి ఇక్కడ జగత్ కారణం బ్రహ్మ అనంటూ చెప్తూ ఉన్నాయి కదా జన్మాద్యశ అనంటూ బ్రహ్మ సూత్రం కూడా చెప్తూ ఉంది మరి జగత్ కారణం బ్రహ్మ అని చెప్తూ ఉండగా మీరు బ్రహ్మము లేదా ఆత్మ జగత్తు కారణం కాదు జగత్తు బ్రహ్మం నుంచి ఉత్పన్నమే కాలేదు అని మీరు అంటున్నారు అని ఈ విధంగా శంక చేయవచ్చు కానీ సృష్టిని ప్రతిపాదనం చేసేటువంటి తాత్పర్యము శృతికి వేదమునకు లేదు మరేమనగా ఈ మూఢుల అనుభవాన్ని అనువాదం చేసి చెప్పింది ఎందుకంటే లోకంలో మట్టి నుంచి కుండ ఉత్పన్నమవుతుంది ఆ తల్లిదండ్రుల నుంచి కుమారుడు ఉత్పన్నమవుతున్నాడు ఇది లోకంలో కార్యకరణ భావం అనుభవంలో ఉంది అజ్ఞజనులకు ఆ అనుభవాన్ని అనువాదం చేసి చెప్పిందే గాని వాస్తవంగా సృష్టి ఉత్పన్నమైంది బ్రహ్మం నుంచి అనేటువంటి చెప్పే తాత్పర్యము శృతి మాతకు లేనే లేదు నా నిరోధు నచోత్పత్తి నవే ముక్త ఇత పరమార్థత అని అన్యత్త మనకు శృతులు చెప్తూ ఉన్నాయి అసలు సృష్టి లేదు ప్రళయం లేదు స్థితి లేదు సాధకులు లేదు ముడు గురువు లేడు శాస్త్రం లేదు అని సంపూర్ణ ద్వైతమును నిషేధం చేస్తుంది వాస్తవంగా ఆత్మ నుంచి ఏమి ఉత్పన్నమే కాలేదు అజాతవాదం ఉత్పన్నమైనట్టుగా భ్రాంతి అయింది ఇది వాస్తవం కాదు అందుకని ఆత్మ జగత్తుకు కారణం కానే కాదు ఉమ్మాటికి కాదు కాబట్టి ఈ జగత్తునకు ఆత్మకు కార్యకారణ భావము లేదు కార్యకారణ భావము ఒకవేళ చెప్పినట్లయితే అప్పుడు సమవాయ సంబంధం చెప్పవచ్చు కానీ అసలు ఆత్మ నుంచి జగత్ అనేది ఉత్పన్నమే కాలేదు ఇక కార్యకరణ భావం చెప్తావు అందుకని సమవాయ సంబంధం చెప్పడానికి రాదు మరి ద్రవ్యమునకు గుణమునకు సమవాయ సంబంధం ఉంటుంది నీలముత్పలం అంటాము నీలో ఘటహ అంటాము రక్త పటహ అంటాము ఇక్కడ ఈ ఉత్పలం అనేటువంటిది ద్రవ్యము తామర పుష్పం అనేటువంటిది ఒక ద్రవ్యము ఆ ద్రవ్య రూపపుష్పం నందు ఏదో ఒక రంగు ఉన్నది నీల రంగు లేదా అనేక రకాలమైనటువంటి కమలాలు ఉంటాయి కదా రక్త కమలము పీత కమలము శ్వేత కమలము నీల కమలము అనేక రకాలు ఉంటాయి ఈ నీలము పీతము శ్వేతము అనేటువంటి ఏవైతే ఉన్నాయో రంగులు ఇవి గుణములు అంట ఈ గుణములు గుణి గుణిైనటువంటి ద్రవ్య రూపమైనటువంటి కమల పుష్పము నుండి భిన్నంగా ఉండడానికి వీలు రంగు ఎప్పుడు కూడా గుణం ఎప్పుడు కూడా గుణిని ఆశ్రయించుకునే ఉంటుంది గుణికంటే భిన్నంగా స్వతంత్రంగా గుణము ఎక్కడ కూడా ఉండదు ఎందుకు అంటే వీటికి సమవాయ సంబంధం ఉంది నిత్య సంబంధం ఉంది నిత్య సంబంధం సమవాయ ఆ ద్రవ్యం నుండి రంగును వేరు చేయడానికి రాదు ఎందుకంటే అవి నిత్య సంబద్ధమై उन्ई काबी गुण गुण की समवाय संबंध उधार आधा विचार आत्मा द्रव्यमू का आत्मयंध एणमलू लेव अगर निर्गुण निष्क्रिय शांत निरवर्ध्य निरंजनम चकार आत्मा, आत्मा ये विधम गुणमू लेव आत्म द्रव्यमू का अंदनी ద్రవ్యమునకు గుణమునకు సమువాయ సం సంబంధం చెప్తారు అది ఈ ఆత్మయందు సంభవించదు ఆత్మయందు ఏ విధమైనటువంటి క్రియ లేదు కాబట్టి క్రియాక్రియా వాణి చెప్పినటువంటి సమయాయ సంబంధం కూడా ఆత్మయందు వర్తించదు మరియు జాతి వ్యక్తికి సమయాయ సంబంధం చెప్పారు ఏ విధంగా ఘట రూప వ్యక్తి వ్యక్తి అంటే విద్యతీతి వ్యక్తి అంటే ఏది మనకు ప్రకటమవుతుందో తెలియబడుతుందో అది వ్యక్తి ఆ వ్యక్తి ఒక జాతి ఉంటుంది అయం ఘట అనేటువంటి వ్యవహారం మనం చేస్తున్నప్పుడు అక్కడ ఘటత్వ రూప జాతిని పురస్కరించుకొని ఆ ఘటాన్ని అయం ఘట అని వ్యవహారం మనం అంటే ఆ ఘటంలో ఘటత్వ జాతి అనేది ఒకటి ఉంది ఆ జాతి ఏం చేస్తుంది అని అంటే ఇతరమైనటువంటి అఘటములు ఏవైతే ఉన్నాయో అంటే ఘట భిన్నములైనటువంటి పటము పాషాణము మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఈ ఘటమును చూపెడుతుంది ఆ ఘటత్వ జాతి ఆ జాతిని కనుక స్వీకరించకపోతే మనకు పదార్థాల భేదం తెలియదు ఎందుకంటే అన్ని పదార్థాలే కానీ దీనికి ఘటమే అనాలి దీనికి పటమే అనాలి భేదాన్ని చూపెట్టేటువంటిది ఒక అవచ్ఛేదకం ఉండాలి కదా మరి ఈ భేదం మనకు ఎందువల్ల గోచరిస్తుంది ఇది ఘటము ఇది పటము అనేటువంటి ఘట పటాదులకు భేదం మనకు గోచరిస్తుంది ఈ భేద వ్యవహారానికి హేతు ఎవరు చెప్పండి కేవల వస్తువు ద్రవ్యం పదార్థం అంటావా కాదు ఎందుకంటే పటం కూడా ఒక పదార్థమే ఘటం కూడా ఒక పదార్థమే వాటిలో భేదం గోచరించదు మరి భేదం మనకు కనపడాలి అంటే భేద వ్యవహారం చెయ్యాలి అంటే అక్కడ జాతిని ఒప్పుకోవాల్సి వచ్చింది ఘటములో ఘటత్వ జాతి ఉంది పటంలో పటత్వ జాతి ఉంది గోవు లోపల గోత్వ జాతి ఉంది అశ్వం లోపల అశ్వత్వ జాతి ఉంది మనుష్యని లోపల మనుష్యత్వ జాతి ఉంది పశువులో పశుత్వ జాతి ఉంది ఈ జాతి వ్యావర్తకం ఉంటుంది ఇతరమైన వాటి నుండి వేరు చేసి ఆ జాతి దేని ఎందైతే ఉందో దాన్ని ఆ వస్తువును చూపెడుతుంది ఘటంలో ఘటత్వం ఉంది కాబట్టి ఆ ఘటత్వము ఇతర పటముల నుంచి ఆ ఘటమును వేరు చేసి చూపెడుతుంది అందుకని జాతి వ్యక్తికి సమయాయ సంబంధం ఉంటుంది అందుకే ఘటాన్ని విడిచి ఘటత్వం ఉండదు ఆ రెండిటికీ జాతికి వ్యక్తికి సమవాయ సంబంధం ఉంటుంది అట్లా ఆత్మయందు ఏమైనా జాతులు ఉన్నాయా జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణ దోషవర్జితం దేశ కాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వం అసి భావ ఆత్మని అని మనకు శంకరాచార్యులు వివక చెప్పారు అప్పుడు జాతి నీతి కులము గోత్రం అనేటువంటి ధర్మాలు ఏవి కూడా ఆత్మయందు లేవు కాబట్టి మరి జాతి వ్యక్తికి సమూహ సంబంధం ఉంటుంది అని చెప్పినటువంటి ఏదైతే ఉక్తి ఉందో అది ఆత్మయందు సంభవించదు అట్లే విశేష పదార్థాలలో కూడా సమయా సంబంధం ఉంటుంది అని నాయకులు చెప్తారు ఈ విధమైనటువంటి ఈ సమూహ సంబంధం చెప్పడానికి ఏ విధమైనటువంటి ఆస్కారము లేదు ఇక్కడ ఆత్మయందు ఆత్మ ద్రవ్యము కాదు ఆత్మయందు జాతి లేదు ఆత్మయందు గుణము లేదు ఆత్మయందు క్రియా లేదు ఏ విధమైనటువంటిది లేదు కాబట్టి ఆత్మయందు సమవాయ సంబంధం చెప్పడానికి రాదు మరియు సంయోగ సంబంధం చెబుదామా అంటే రెండు ద్రవ్యాలయందే సంయోగ సంబంధం సంభవిస్తుంది ద్రవ్యయోరేవ సంయోగ రెండు ద్రవ్యములయ్యందే సంయోగ సంబంధం చెప్పడానికి సంభవిస్తుంది అది ఒక వస్త్రం పైన ఒక ఘటాన్ని పెట్టాము వస్త్రము ఒక ద్రవ్యము మరియు ఘటం ఒక ద్రవ్యము ఆ వస్త్రానికి ఘటానికి ఏం సంబంధము అంటే సంయోగ సంబంధం భూతలం పైన పెట్టాము ఆ భూతలానికి మరియు ఘటానికి ఏం సంబంధం అంటే సంయోగ సంబంధము ఇట్లా రెండు ద్రవ్యాల మధ్యనే సంయోగ సంబంధం ఉంటుంది ఇప్పుడు మనం రెండు చేతులను చప్పటి కొట్టినప్పుడు రెండింటిని సంయోగం చేస్తాము చెయ్యి ఇదొకటి ద్రవ్యము ఈ చెయ్యి ఇదొక ద్రవ్యము ఈ రెండు ద్రవ్యాల యొక్క సంబంధము దీనికి ఏం సంబంధం అనాలి సంయోగ సంబంధము అనాలి ఇట్లా మరి ఆత్మకు సంయోగ సంబంధం చెప్పాలంటే ఆత్మ ద్రవ్యమా కాదు పోనీ ఆత్మ కంటే భిన్నమైనటువంటి రెండో వస్తువు ఉందా ఏకమేవో అద్వితీయం బ్రహ్మ నేహనాస్తి రెండో వస్తువే లేదు ఈ ప్రపంచం ఉంది అని అంటావా ఇది కల్పితం ఉన్నది వాస్తవం కాదు మిథ్యా ఉంది కాబట్టి కల్పితమైనటువంటి పదార్థానికి సత్యమైన పదార్థానికి సంబంధము కుదరదు ఎత్ర ఏదో అధ్యాస తత్కృతేన గుణేన దోషేనవా అనుమాత్రేనా సంబద్యతే అనంటూ ఆచార్యులు అధ్యాస భాషంలో చెప్తారు ఇప్పుడు అధ్యస్థ వస్తువుకు అధిష్టాన వస్తువుకు వాస్తవంగా ఏ సంబంధం లేదు అందుకని సంబంధం అనేది సంభవించదు సంయోగ సంబంధము సంభవించదు సమవాయ సంబంధం కూడా సంభవించదు తాదాత్మ సంబంధం అంటావా అది సంభవించదు తాదాత్మ అంటే అభేద సంబంధం ఈ అనాత్మైనటువంటి ఈ జగత్తుకు ఆత్మకు అభేద సంబంధం చెప్తావా చెప్పడానికి రాదు ఎందుకంటే ఆత్మ చేత అభిన్నమై ఈ ప్రపంచము ఇప్పుడు ఏ విధంగా మన శరీరంలో అవయవాలు ఉన్నాయి ఈ శరీరం చేత అభిన్నమై ఉన్నాయి అట్లా ఆత్మయంత్రి ప్రపంచం అభినమై ఉన్నాయా లేదు కల్పితములు ఉన్నాయి అధిష్టాన జ్ఞానమైతే ఏవి కూడా గోచరించవు వాస్తవ సంబంధం ఉందా లేదు కల్పిత తదాత్మ సంబంధం చెప్పడానికి కల్పితం వాస్తవం కాదు కదా అధ్యాసం భ్రాంతి చేత కల్పిత తారాత్మిక సంబంధం చెప్తాం కాబట్టి ఏ విధమైనటువంటి సంబంధం కూడా ఆత్మకు జగత్తుతో కానీ ఇతరమైనటువంటి జాతి గుణము క్రియ ఇత్యాదులతో ఏ సంబంధం లేకు ఇవి ఏవి కూడా ఆత్మయందు లేవు ఒకటి ఒకటి ఉన్నది అద్వితీయమైనటువంటి వస్తువు రెండో వస్తువు లేని సంబంధం చెప్పాలంటే ముఖ్యంగా మొట్టమొదటి తెలుసుకోవాలి రెండు వస్తువులు ఉండాలి సమవయ సంబంధం చెప్పాలన్నా సంయోగ సంబంధం చెప్పాలన్నా రెండు వస్తువులు ఉండాలి రెండు వస్తువులుంటే రెండు వస్తువులకు సంబంధం చెప్పడానికి వస్తుంది ప్రబలమైనటువంటి యుక్తి అనమాట రెండు వస్తువులుంటే సంబంధం చెప్పడానికి వస్తుంది రెండో వస్తువు లేనే లేదు ఏకమే వాత్వి ఏం బ్రహ్మ నిహనానాస్తి కించన మరి రెండో వస్తువు లేనప్పుడు ఇంక ఏం సంబంధం చెప్తావు అక్కడ సంయోగం చెప్తావా సమయం చెప్తావా ఏం సంబంధం చెప్తావు అందుకని ఆత్మకు దేహాదులకు మరియు దేహం కంటే భిన్నమైనటువంటి పుత్రమిత్ర కలత్రాదులకు ఏ సంబంధం లేదు కదా వీళ్ళు నా అని అంటావు నువ్వు ఇది భ్రమ ఉన్నది వాస్తవంగా నీకు నీ శరీరంతోనే సంబంధం లేదన్నప్పుడు శరీరం కంటే భిన్నమైనటువంటి పుత్రమిత్ర కలత్రాదులతో ఏం సంబంధం ఉందో నీకు ఏ సంబంధం లేదు సంయోగ సంబంధం ఉందా లేదు సమయవాస సంబంధం ఉందా లేదు ఎందుకంటే ఆత్మద్రవ్యం కాదు కదా ద్రవ్యం ఉంటే సంయోగ సంబంధం చెప్పడానికి వస్తుంది ఆత్మద్రవ్యమే కాదు సంయోగ సంబంధం ఎట్లా చెప్తావు సమవాయ సంబంధం నిత్య సంబంధం ఉందా పుత్రమిత్ర కలత్రాదులతో కానీ దేహాదులతో కానీ నిత్య సంబంధం ఉందా ఇవి నిత్యంగా ఉండేటి కావు పైగా ఇవి ప్రాతిభాషికములు ఉన్నాయి మిథ్యా ఉన్నాయి అందువల్ల ఈ ఆత్మజ్ఞాని చక్కగా పంచకోశాల నుంచి దేహత్రయం నుంచి అవస్థాత్రయం నుంచి తన స్వరూపాన్ని వివేచన చేసినాడు కాబట్టి వివేచన చేసి తన స్వరూపం కంటే భిన్నమైనటువంటి ప్రతీయమానమకు ఈ జగత్తు దేహాదులు ఇవన్నీ కూడా మిథ్యా ఐంద్రజాలిక పదార్థాల వల్లే మాయికములు ఉన్నాయి అని నిశ్చయం చేసుకున్నాడు కాబట్టి అవన్నిటితో ఏ సంబంధము లేదు అందుకని అసంగోయం పురుష అని ఈ విధంగా మనకు శాస్త్రం చెప్తుంది ఇది ఒక రకమైనటువంటి ప్రక్రియ మరియు ఇంకొక రకమైనటువంటి ప్రక్రియ తెలుసుకోండి ఇంకా ప్రసంగం వచ్చింది కాబట్టి తెలుసుకోండి ఇంకా మళ్ళీ మళ్ళీ మీరు చింతన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏమిటి అది అంటే సంబంధం మూడు రకాలుగా ఉంటుంది ఇది వేరే ప్రక్రియ తెలుసుకోండి ఇది ఇప్పుడు మనం పూర్వం తెలుసుకునేది కాకుండా ఇది వేరే ప్రక్రియ సంబంధం మూడు రకాలుగా ఉంటుంది ఒకటి సజాతీయ సంబంధము రెండవది విజాతీయ సంబంధము మూడవది స్వగత సంబంధము అని ఈ ప్రకారంగా ఉంటుంది భేదం కూడా ఈ విధంగా చెప్తారు సజాతీయ భేదము విజాతీయ భేదము స్వగత భేదము అని ఈ విధంగా కూడా చెప్తారు సంబంధం కూడా ఈ విధంగానే చెప్పవచ్చు సజాతీయ సంబంధం విజాతీయ సంబంధం స్వగత సంబంధం ఇప్పుడు ఒక బ్రాహ్మణునికి ఒక బ్రాహ్మణుడికి సంబంధం ఉంది ఏం సంబంధం అంటే జాతి ఒకటే కదా బ్రాహ్మణత్వ జాతి అందుకని ఇది సమాన జాతి కాబట్టి సజాతీయ సంబంధము అని చెప్పవచ్చు విజాతీయ సంబంధం అంటే ఇప్పుడు మనుషునికి మరియు శిలాదులకు పాషాణము మొదలైనటువంటి పదార్థాలు ఉన్నాయి కదా ఇవి ఏమున్నాయి ఇవి విజాతి ఉన్నాయి అంటే మనుష్యత్వ జాతి కంటే శిలాత్వాది జాతులు భిన్నంగా ఉన్నాయి కాబట్టి అవి విజాతి సంబంధం అంటాం ఇప్పుడు ఈ సైకిల్ నాది ఈ వాహనం నాది ఈ ఇల్లు నాది అని ఈ విధంగా సంబంధం పెట్టుకున్నాం కదా మనం గృహారామక్షేత్రాదుల చేత అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అవి మనుష్యత్వ జాతి కంటే భిన్నమైన జాతీయములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ భిన్న జాతీయంలో సంబంధం పెట్టుకున్నాం మనం దానికి విజాతీయ సంబంధం అంటాం అట్లే లేదా బ్రాహ్మణునికి శూద్రునికి బ్రాహ్మణునికి వైశ్యునికి బ్రాహ్మణునికి క్షత్రియునికి ఈ విధంగా చెప్పుకుంటే కూడా విజాతీయ సంబంధం చెప్పుకోవచ్చు అంటే భిన్న జాతీయమైన వస్తువుల సంబంధం చెప్తే దానికి విజాతీయ సంబంధం ఇక స్వగత సంబంధం అంటావా అవయవాలు ఉన్నాయి మన అవయవాలు మన శరీరం కంటే భిన్నంగా ఉన్నాయా లేదు మరి శరీరంతో సంబద్ధమయ్యే ఉన్నాయి కాబట్టి ఈ అవయవాలకు శరీరానికి స్వగత సంబంధం అంటాము స్వ అంటే శరీరము స్వగత అంటే శరీరం నందు సంబంధం అవయవాల చేత కాళ్ళు చేతులు ముక్కు నోరు మొదలైనటువంటి అవయవాలు వీటికి శరీరంతో ఏం సంబంధం ఉంది స్వగత సంబంధం అంటాం ఈ విధంగా సజాతీయ సంబంధం విజాతీయ సంబంధం స్వగత సంబంధం అని ఇట్లా మూడు ప్రకారాలుగా ఉంటాయి ఈ మూడు ప్రకారాల సంబంధాలు ఆత్మయందు లేవు ఆత్మ యందు ఏమైనా జాతి ఉందా ఏ విధంగా బ్రాహ్మణత్వ జాతిలో బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడికి సజాతీయ సంబంధం ఉంటుంది అని మనం దృష్టాంతంలో చెప్పుకుంటూ వచ్చాము మరి ఆత్మకు ఏమైనా జాతి ఉందా కొని ఆత్మ కంటే భిన్నమైన అనేటువంటి ఇంకొక వస్తువు ఉందా లేదు ఆత్మకు జాతి లేదు ఆత్మకమంటే భిన్నమైనటువంటి ఇంకొక వస్తువు లేదు సజాతీయమైనటువంటి వస్తువు లేదు ఒకవేళ అంటావేమో ఏమని అని అంటే ఇప్పుడు మనం శాస్త్రాల్లో వింటూ ఉంటాం బ్రహ్మ విష్ణువు రుద్రుడు మో గణేశేవి ఇత్యాది దేవతలు ఉన్నారు కదా వీళ్ళందరూ చేతనులే కదా మరి ఆ చేతనంలో భేదం ఉందా లేదా విష్ణు అంటే శివుడా శివుడు బ్రహ్మమా బ్రహ్మ అంటే దేవ్యా దేవి అంటే గణపతియా చెప్పండి సజాతీయం ఉంది కదా అట్లా జీవుల్లో కూడా జీవులు చేతనం ఉన్నారు అనేక మంది జీవులు ఉన్నారు వీళ్ళంతా సజాతీయమైన వాళ్ళే కదా చేతనత్వం చేత ఈతడు ఒక జీవుడు అతడు ఒక జీవుడు అతడు ఒక జీవుడు సజాతీయమైనటువంటి జీవులు ఉన్నారా లేదా మరి సజాతీయ వస్తువు లేదా అని ఉన్నాయి కదా మరి ఈ జీవులలో పరస్పర సంబంధం మనకు కనపడుతూ ఉంది ఒక జీవునికి మరొక జీవునికి సంబంధం ఉంది లోకంలో వ్యవహారం ఎట్లా సంబంధం లేకుండా వ్యవహారం నడుస్తుందా లేదు అంటే ఒక జీవునికి ఒక జీవునికి సంబంధం ఉంది అంటే అక్కడ అతడు చేతనుడే ఇతడు చేతనుడే కాబట్టి రెండు చేతనాలు ఉన్నాయి ఆ రెండింటికి సంబంధం కుదురుతుంది ఆ సంబంధం వలన వ్యవహారం జరుగుతుంది అందుకని సజాతీయ సంబంధం ఉంది అని చెప్పండి అంటే ఈ చేతనాల్లో భేదం ఏదైతే నీకు ప్రతీతి ఇది వాస్తవం కాదు ఇది ఔపాధిక భేదమే కానీ వాస్తవ భేదం కాదు ఉపాధులను తొలగించినట్లయితే కేవల చేతనంలో భేదం ఉందా కదా ఇది ఘటాకాశము ఇది మఠాకాశము ఇది గుడ్డి ఆకాశం ఇది కుసూల ఆకాశము ఇది కమండల ఆకాశం ఇది కరకాశము అని ఆకాశాన్ని అనేక భేదాలుగా చెప్పుకుంటాం కానీ ఈ ఉపాధులన్నింటినీ కూడా తొలగది కేవల ఆకాశంలో ఏమన్నా భేదముందా లేదు మరి ఈ భేదం వ్యవహారం కదా ఇది ఘటాకాశం ఇది మఠాకాశం అని అంటే ఘట మఠము అనేటువంటి ఈ ఉపాధుల వల్ల కలిగినటువంటి భేదమే కానీ వాస్తవంగా ఆకాశంలో భేదం లేదు అట్లే ఇక్కడ కూడా అనేక దేవతలు చేతనులు అని చెప్పుకున్నా కానీ అనేక జీవులు చేతనులు అని చెప్పుకున్నా కానీ అనేకత్వ యోహారము ఇది ఉపాధుల వల్ల వచ్చినటువంటిదే కానీ చేతనము అనేకం లేదు ఏకము ఒకటి ఒకటి అందుకని ఆ ఒకే చేతనం నందు ఇంకొకటి లేదు కాబట్టి స్వజాతీయ సంబంధం చెప్పడానికి రాదు పోనీ విజాతీయమైనటువంటి అనాత్మైనటువంటి పదార్థాలు ఉన్నాయి కదా ప్రపంచం ఉంది కదా ఆత్మకు విజాతీయమే కదా ఈ అనాత్మ ఆత్మ అంటే వేరే అనాత్మ అంటే వేరే మరి ఆత్మ అనాత్మ విజాతీయ కదా మరి విజాతీయ సంబంధం చెప్పండి అని ఈ విధంగా ఒకవేళ అన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా ఆత్మ ఎందు అనాత్మ అనేది వాస్తవంగా ఉందా లేనేలేదు రజ్జు నన్ను సర్పం ఉత్పన్నమైందా ఆ సర్పానికి తల్లిదండ్రులు ఎవరు కారణం ఎవ్వరు విచారం అసలు ఉత్పన్నమే కాలేదు అందువల్ల మరి సర్పానికి రజ్జువుకు సంబంధం ఉంది అంటే ఏం సంబంధం చెప్తావా అక్కడ విజాతీయ సంబంధం చెప్తావా ఉంటే కదా చతోర్హి భేద పరికల్పనీయ అని చెప్పిన ప్రకారంగా సద్వస్తువులు రెండు ఉంటే వాటికి భేదమైన చెప్పవచ్చు సంబంధమైన చెప్పవచ్చు మరి ఒకటి మిథ్యా వస్తువు ఉంది ఒకటి సత్య వస్తువు ఉంది దేహాదిక ప్రపంచమంతా మిథ్యా వస్తువు अतिष्ठान भूतमेंट चैतन्य आत्मा सत्यवस्तु सत्यवस्तुक मिथ्यावस्तु को संबंधम वास्तव का विजातीय संबंधों सजातीय संबंधम ले संबंध लेकिन एला गोचरी स्वामीजी और रजुन को सर्पा की एम संबंध लेकिन अनेत्र कर्पम रजुन एनपड़ती अंत अदो संबंधन चपाले कदा अन कल्यात्म संबंधी ब्रह्मचेत कल आध्यासिक संबंध में वास्तव संबंध का संबंध अंदवल इकड अनात्मक आत्मकू विधम संबंध चेपा रहा विजातीयम वस्तु उदा लेने लगे प्रपंचमें विजातीय संबंधों की रा आत्मेद ఏమైనా అవయవాలు ఉన్నాయా స్వాగత సంబంధం చెప్పడానికి అంటే ఆత్మకేం అవయవాలు ఇవ్వది నిర్వయవం ఉన్నది ఏకము ఏకరసమై ఉన్నందువలన దానిలో అవయవ భేదం లేదు కాబట్టి ఆత్మ ఏదో స్వగత సంబంధం కూడా చెప్పడానికి రాదు అందుకని సజాతీయ సంబంధం కానీ విజాతీయ సంబంధం కానీ స్వాగత సంబంధం కానీ చెప్పడానికి రాదు కాబట్టి సంఘము అంటే సంబంధము సంబంధము లేదు అని असंगम असंगो पुष इन आत्मा संबंधों यथा सर्वगतम सूक्ष्म आकाश नोकलिप्यते सर्वत्रवस्थ तो देहे तथात्मा नोपलिप्यते सर्वगतम आकाशम दजो धूमा एनो उन्हीं आकाशपटाद प्रपंचमंत मन कनि काकाशा की पटपटाद तो ये संबंधा కొని ఆకాశంలో రజో ధూమాదులు ఎన్నో కనపడుతూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి వాటితో ఏమైనా సంబంధం ఉందా ఆకాశానికి ఏమి సంబంధం లేదు అట్లా ఆకాశం కంటే కూడా అతి సూక్ష్మమైనటువంటి ఆత్మకు దేనితో సంబంధం చెప్తావు అందుకని సంబంధం లేదు వాస్తవంగా ఏ విధమైన సంబంధం లేదు అందుకని అసంగ అని చెప్పినారు అసంగం అనేటువంటి శబ్దానికి ఇంత తెలుసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే అసంగమైన శబ్దం వస్తుందో మీకు శాస్త్రాల్లో పరిచింతన చేస్తున్నప్పుడు ఆ అసంగమైన శబ్దం వచ్చింది అని అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి విషయాన్ని కూడా అనుసంధానం చేసుకోవాలి ఇంత అర్థము అసంగ శబ్దంలో ఉంది